శ్రీగురుభ్యో నమ బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వతీతం గగనసదృశం తమీలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో భావాతీత హిత సద్గురు నమో బ్రహ్మాదివ్యో బ్రహ్మవిద్యా సాంప్రదకర్తృవ్యో ఋషిభ్యో మహాభ్యో నమోరుపప్లవరహిత ప్రజ్ఞన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరంభాదేపమధ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరం పరా రి ఓ శ్రీ గురువ్యో నమ ప్రాకటముగ విజ్ఞానాలోను కందింపలమునం చేకొని గురువర మంత్రము శోకగా పరిపూర్ణమందు సుఖితి నిపుడు సద్గురు సేవా దక్కితి నిపుడు దృక్కు దృశ్యములను ృతి మీరది ఎక్కువ నా భయలంటి ఏ హంసరూపమయ్య ముక్కు మీదను నిక్కి చూచడు మునుల కబ్బడు మోక్ష మార్గము దిక్కు భ్రమయక యక గంగుని దివ్య తేజోమయము అందే సుఖీతి నిపుడు సద్గురు సేవ దిని పుడు ఇందు ఆవృత్తి చెందినటువంటి మొక్కటం సుక్కితి ఇప్పుడు సద్గురు సేవ దక్కితిని ఇప్పుడు శోషచ్చి పడిపోవడం సోలిపోవడం సొక్కిపోవడం ఏదైనా కాయ పండిన తర్వాత జాగ్రత్తగా ఫలాన్ని గమనిస్తే ఆ ఫలము చెట్టుకే ఎండిపోతుంది పండినంత మాత్రం రాళ్ళి కింద పడదు పండుగనక అక్కడే ఎండిపోతే లేదా ఒకవేళ కింద పడిన తర్వాత ఎండిపోయినా సరే ఎంతగా ఎండిపోతుందయ్యా అంటే దానిలోపలున్నటువంటి బీజంతో సహా ఎండిపోతుంది అయితే ఈ మధ్యకాలంలో గనక ఆ బీజం భూగర్భంలో గనక భూమి పొరల లోపల కనుక నేల పొరల లోపల చేరినట్లయితే పునః అంకురిస్తుంది అలాగనక భూమి నేల పొరలోకి గనక చేరకపోతే అదే సూర్యరశ్మి ప్రభావం చేత ఎంతగా ఎండిపోతుందయ్యా అంటే ఇక మరల అంకురించనంతగా ఎండిపోతుంది ఏ బీజం మరల అంకురించనంతగా ఎండిపోతుందో దానికి నిర్బీజం సమాధి స్థితులలో ఉత్తమ సమాధి నిర్బీజ సమాధి ఆ నిర్బీజ సమాధనే ఉద్దేశించి ఇక్కడ సోక్కితిని అన్న పదాన్ని వేశారు అంటే పునః అంకురించినటువంటి స్థితికి చేరుతున్నాడు సొక్కితిని ఇప్పుడు మరలా సంకల్పాన్ని పోనగలిగేటటువంటి శక్తిని కోల్పోయాడు తిరిగి పునరావృత్తి చెంది కాలచక్రంలో కానీ కర్మచక్రంలో కానీ దిగి వచ్చేటటువంటి అహంకారాన్ని కోల్పోయాడు అహమనేది త్రివిధములుగా ఉన్నది దేహ తాదాత్మ్యతా బుద్ధి కలిగి ఉన్నప్పుడు అహంకారమని దివ్య జ్ఞానంతో ముడిపడి ఉన్నప్పుడు దివ్యాహమని ఆత్మజ్ఞానంతో ముడిపడి ఉన్నప్పుడు ప్రత్యేగాత్మయని బ్రహ్మజ్ఞానంతో ముడిపడి ఉన్నప్పుడు లేక తత్వజ్ఞానంతో ముడిపడి ఉన్నప్పుడు బ్రహ్మమని పరము నిర్ణయమైనప్పుడు పరబ్రహ్మమని ఈ నాలుగు రీతులలో పెండము పెండము యొక్క అహము బ్రహ్మాండము బ్రహ్మాండము యొక్క అహము ఈ నాలుగింటి చేరిక చేరికపోడి అఖండంబో ఎరుక గదరా మాయన్న అని పెద్దలు సూటిగా చెప్పారు ఈ నాలుగిటికి వ్యవహారము అంకురించగలిగే శక్తి ఉన్నాయి అవి తమంతట తాముగా వ్యవహరిస్తున్నట్టు కనబడతాయి పరాధీనం అంటే ఆధార పద్ధతిగా కూడా కనబడతాయి కాబట్టి కాలము కర్మ అనే ఈ రెండు అడ్డదారాలు నిలువుదారాలు ఒక వస్త్రంలో ఎట్లా అయితే అల్లుకుపోయినాయో అట్లా ఈ అనంత విశ్వమంతా అల్లుకుపోయినాయి విశ్వ ఆధార స్థితి నుంచి మూలా ప్రకృతి యొక్క ప్రభావం చేత కృష్ణ బిలంలో నుంచి జాగ్రత్తగా గమనిస్తే పిండా భాగము సొక్కిపోవాలి బ్రహ్మాండ భాగము సొక్కిపోవాలి పూర్వమే చెప్పబడ్డది ఇక్కడ వెష్టి లేడు పిండాండ భాగంగా చెప్పినప్పుడు సర్వ ఉన్నది బ్రహ్మాండ భాగంగా చెప్పబడినప్పుడు అనంత విశ్వానికి సంబంధించిన సమిష్టిగా కాబట్టి ఆ బ్రహ్మాండ భాగమంతా కాలచక్ర పరిధిలోది ఈ పిండాండ భాగం కర్మచక్ర పరిధిలోది కర్మచక్రానికి ఆధారంగా కర్త ఉన్నాడు కాలచక్రానికి ఆధారంగా జ్ఞానం ఉన్నది స్వరూప జ్ఞానం ఉంది కర్మచక్రానికి ఆధారంగా అజ్ఞానం ఉంది అవిద్య మోహం కాబట్టి ఈ అజ్ఞానము ఈ అవిద్య ఈ మోహం అనేటటువంటివి ఎష్టి సమిష్టి భేదాలతో వ్యవహరింపచేస్తుంది అందుకని వీటికి అనాది అని పేరు అంటే ఎక్కడి నుంచి మొదలైందో చెప్పమంటే ఎవరు చెప్పలేదు ఎప్పుడు మొదలైందో చెప్పమంటే అసలు చెప్పలేదు ఒకవేళ చెప్పినా అది ఊహా మాత్రమే అంటే ఏదో ప్రథమ మానవుడు పుట్టాడు ఏదో పండు తిన్నాడు లేకపోతే ఏదో వ్యవహారం చేశాడు ఆ వ్యవహారం చేయడం వలన వ్యవహార జ్ఞానం కలిగింది ఇంద్రియ జ్ఞానం కలిగింది తత్ప్రభావం చేత సృష్టి అంతా తామర తంపరగా అభివృద్ధి చెందింది ఇట్లా చెప్పబడేదంతా ఊహాజనితమైనటువంటి పద వాస్తవానికి స్వరూప జ్ఞానంలోనే ఇవి ఇమిడి ఉన్నాయి అంటుంది కైవల్య మార్గం మరి దీనికి ఒక ఉపమానం సూర్యునికి సవితాశక్తి సూర్యుని ఎందు ప్రకాశమంతా సవితాశక్తి అందుకని ఆయనకి సవిత్రు మండలవత్తి అని పేరు అదే సూర్యుని ప్రభావం వలన భూమి మీద ఛాయలు ఏర్పడుతూ ఉంటాయి ఆకాశంలో ఛాయలు ఏర్పడమంటే ఏర్పడవు కాబట్టి అజ్ఞానము అవిద్య మోహము అన్నటువంటి ప్రభావం ఎక్కడైతే భూతత్వం యొక్క ప్రభావం ఉంటుందో అక్కడ ఛాయ ఏర్పడుతుంది ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఆడడం వచ్చాడు అనుకోండి ఆ చంద్రుడు వచ్చిన భాగం మేరకు సూర్యగ్రహణం ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది భూమండలం ఏర్పడింది అంతేగాని సూర్యమండలం కాదు కొండొకచో భూమి మధ్యలోకి వచ్చింది అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడింది అప్పుడు కూడా భూమి ఏర్పడింది కాబట్టి మండలత్రయాలకు గ్రహణం లేదు అంటే సూర్యుడికి సూర్యగ్రహణం లేదు చంద్రుడికి చంద్రగ్రహణం లేదు ఎవరైతే భూతత్వం అనేటటువంటి పరిధిలో ఉంటారో భూతత్వం చేత ప్రభావితం ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏర్పడింది కాబట్టి జాగ్రత్తగా విజ్ఞానము సుజ్ఞానము దృష్టితో గమనించాలి పరతత్వాన్ని గ్రహించాలి అంటే మండలత్రయాలకు అతీతంగా చూడాలి అనంత విశ్వానికి అతీతంగా చూడాలి బ్రహ్మాండము యొక్క సృష్టి స్థితి లయములే ప్రత్యేకాత్మ వ్యవహారం విశ్వాండము యొక్క ఉత్పత్తి లయములే బ్రహ్మము యొక్క వ్యవహారం పరమాత్మ యొక్క వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఇది అంటే ఒక వ్యక్తి యొక్క నామరూపాత్మకమైన వ్యవహారం ఇక్కడ మాట్లాడటం లేదు అసలు అతనికి స్థానమే లేదు ఉనికి లేదు వ్యవహారం అంతకంటే లేదు కానీ వ్యష్టిగా శరీరధారణ చేసినటువంటి శిష్యుడు అశరీరి అయినటువంటి గురువు ఆశ్రయించాడు జాగ్రత్తగా గమనించమని ఈ పద్యంలో చెప్తున్నారు ఇందులో చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి పూర్వ పద్యంలో మంత్రము సద్గురు ధ్యానము మంత్ర అర్థం అతని అని చాలా ముఖ్యమైన విషయాలు సూచించబడ్డాయి దానికి కొనసాగింపుగా ప్రాకటముగ విజ్ఞాన ఆలోకమును కందలింప లోలత్వమున చేకొని గురువర మంత్రము సోకగా పరిపూర్ణమందు సుకితీ నిపుడు సద్గురు సేవ దకిపుడు ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి గనక ప్రాప్తిస్తే ఒక కాలంలో ప్రాప్తిస్తే ఒక కాలంలో పోతుంది అది కాలధర్మం ఒక కాలంలో చెట్టు పుట్టింది ఒక కాలంలో పోతుంది ఒక కాలంలో ఓ జీవి పుట్టాడు ఒక కాలంలో పోతాడు ఒక కాలంలో బ్రహ్మాండం ఉత్పన్నమైంది ఒక కాలంలో బ్రహ్మాండంలో ఏమైపోతుంది మహానుభావులు బ్రహ్మాండంలో ఎక్కే ఎవరైనా సామాన్యులు శరీరం విడిచారు అప్పుడు కాలధర్మం చెందారు అంటారు కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సూచన విశారనమాట సరే వాకి ఎప్పుడు ఎప్పుడు అంటే అంటే కాలచక్రాన్ని అధిగమించినటువంటి స్థితిలో కూడా ఆ సద్గురు సేవతోనే ఉన్నాడు కాలాతీతమై ఉన్నటువంటి స్థితిలో కూడా ఆ సద్గురు సేవలోనే ఉన్నాడు అశరీరి అయినటువంటి గురువు అశరీరి అయినటువంటి శిష్యుడు ఇలా అయినప్పుడు మాత్రమే కాలాతీత స్థితిలో సద్గురు సేవతో పాటుగా ఉంటాడు సద్గురువుతో పాటుగా ఉంటాడు దేశీకునితో పాటుగా ఉంటాడు దేశికుడై ఉంటాడు బయలుగా ఉంటాడు అందువల్ల సొక్కి తీనిపోడు అంకురించే అవకాశం లేనటువంటి పద్ధతిగా నిశ్శేషంగా నిరసించబడినప్పుడు మాత్రమే నీవు కాలచక్రాన్ని దాటగలుగుతావు లేకపోతే దాటలేవు ఈ సూచనని ఇమిడ్చడానికి ముందు క్రమమైనటువంటి పద్ధతిలో ప్రాకటముగ విజ్ఞానాలోకమును పూర్వం గురుమంత్ర సిద్ధి కలిగింది మన్మయం అంటే ఏమిటి తన్మయం అంటే ఏమిటి వ్యక్తం అంటే ఏమిటి అవ్యక్తం అంటే ఏమిటి సగుణం అంటే ఏమిటి నిర్గుణం అంటే ఏమిటి సవికల్పం అంటే ఏమిటి నిర్వికల్పం అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఇంతకు ఇంతకుముందు చెప్పబడిన పద్యాలలో విస్తారంగా చర్చించబడ్డాయి సూచించబడ్డాయి అందువల్ల ఇప్పుడు శిష్యుడికి విజ్ఞానం స్థిరమైంది విజ్ఞాన దృష్టి స్థిరమైంది అంటే ఈ జ్ఞాన ధాతువుని జాగ్రత్తగా గమనిస్తే దాని ప్రత్యయాన్ని మార్చే కొద్దీ మానవుని యొక్క స్థితి జీవన స్థితి భేదం మారిపోతూ ఉంటాం జ్ఞ అంటే తెలియట తెలియట అంటే అర్థం ఏమిటంటే ఆద్యంతములు తెలియట తెలియట అంటే ఎక్కడ చెప్పినా సరే ఆద్యంతములు తెలియట దానికి జ్ఞ అని పేరు యొక్క అక్షర శబ్దం దీనికి ముందు ఆ అనే ప్రత్యయం పెట్టాము అప్పుడు అది ఆ జ్ఞ తెలియకపోవడం ఆజ్ఞ జ్ఞ విజ్ఞ అంటే విశేషమైన జ్ఞానం అంటే బ్రహ్మాండ బ్రహ్మాండం యొక్క ఆద్యంతములు అట్లాగే విశ్వం యొక్క ఆద్యంతములు ఇదంతా కూడా ఆ పరిజ్ఞానం అంతా పొందినటువంటి వాడు ఆ నియమాలు తెలిసినవాడు ఆ ధర్మాలు ఎదిగినవాడు ఆ పరిణామక్రమం తెలిసినవాడు దాంట్లో అధిగమించడానికి కావలసినటువంటి సూచనలు తెలిసినవాడు ముఖ్యంగా ఇది కాబట్టి విజ్ఞాన దృష్టి ఆ దృష్టి కలిగింది ఇప్పుడు ఎవరైతే నిర్గుణాత్మ జ్ఞాన సంయోగాన్ని పొందారు ఎవరైతే సగుణ సాకార సవికల్పస్థితిని అధిగమించారు నిర్గుణ స్థితిలో స్థిరమై ఉన్నాడో నిర్వికల్పస్థితిలో స్థిరమై ఉన్నాడో అతనికి కలిగినటువంటి దృష్టి పేరు విజ్ఞాన ఆలోకనము ఆలోకనం అంటే చూచుడా దృష్టి కందళింప లోలత్వము నన్ అమందానంద కందడిత హృదయ అరవిందుడై అని సంస్కృతంలో ఒక సమాసం ఉంటుంది అంటే ఎవరైనా పెద్దలను కానీ భగవత్ దర్శనానికి కానీ భక్తుడు వెళ్ళినప్పుడు శిష్యుడు గురువు దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుడు భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు అమందానంద కందడితే హృదయ అరవిందులు అవుతారు రోమాంచితమవుతారు ఒక మంచి సమాసం ఆమందానంద అంటే కారణము లేకుండానే ఆనంద స్థితిని పొందుతారు కారణరహిత ఆనందాన్ని అనుభవిస్తాడు భక్తుడికి భగవంతుడు ఏమి ఇచ్చాడు అదేం తెలీదు అదేం నిర్ణయం కాదు దర్శించాడు ఆనందించేసాడు అంతే గురువు శిష్యుడికి ఏమి ఇచ్చాడు భౌతికంగా ఏమి ఇవ్వలే ఈయన ఏం అడగలే గురువు దర్శనానికి వెళ్ళాడు కారణరహిత ఆనందాన్ని పొందాడు అమందానందం అంటే అది ఆమందానంద కందళిత కందళితం అంటే వికసించినటువంటి తామర పువ్వు ఆ సూర్యరశ్మి యొక్క ప్రభావం చేత తామర పువ్వు వికసించింది అంతే సూర్యరశ్మి తామర మీద పడింది దాన్ని సహజ ధర్మం వికసించడం వికసించింది ఆనందాన్ని కొన్ని వికసించడం వల్ల తామర పువ్వుకి ఏమిటి ప్రయోజనం ఆనందించ తామర పువ్వు వికసించడం వల్ల సూర్యుడికి ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఇది సూర్యుడు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఈ కందళిత హృదయ అరవింద కమలం కందళితం అంటే వికసించినటువంటి హృదయం ఈ ఆనందానంద కందళిత హృదయరవిందం అనేటటువంటి దాంట్లో కందళింప లోలత్వమునన్ ఈ కందళింప చెప్పడం కోసం నాకు చెప్పాల్సి వచ్చింది కందళింప అంటే వికసించడం విజ్ఞాన దృష్టి ఏర్పడితే చాలదు విజ్ఞాన దృష్టి వికసించాలి ఎంతగా వికసించాలో ఈ పద్యంలో విజ్ఞాన లోకమును కందం లోవమున పూర్వం ఒక లోలత్వం ఉంది శిష్యుడికి ఏమిటది ఎరుకతో సంగమించడం ఎరుకతో సంగత్వ దోషాన్ని కలిగి ఉండమనే అనే లోలత్వం లౌల్యం అంటాం దీన్ని లౌల్యం అంటే అర్థం ఏమిటంటే మామూలు మాటల్లో చెప్పమంటే ఉండలేకపోవుట అది ఏదైనా కావచ్చు మాట్లాడకుండా ఉండలేకపోవడం చూడకుండా ఉండలేకపోవడం తినకుండా ఉండలేకపోవడం చెయ్యకుండా ఉండలేకపోవడం పోకుండా ఉండలేకపోవడం పుట్టకుండా ఉండలేకపోవడం పోకుండా ఉండలేకపోవడం ఏదైనా తీసుకో సర్వ వ్యవహారములకు వర్తిస్తుంది లౌల్యంతో నుంచే వ్యవహారం ఉద్భవిస్తుంది లౌల్యం మోహానికి వ్యక్తరూపం ఈ లౌల్యం మోహం ఉంటుంది ఆ మోహం క్షయిస్తే కానీ మోక్షం రాదు కాబట్టి మోక్ష మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు తప్పక సరిచూసుకోవలసినటువంటి అంశం ఏ అంశంలో అయినా సరే లోలత్వం ఉందా అని చూసుకోవాలంట విజ్ఞాన దృష్టితో వికసించినప్పటికీ ఈ లోలత్వాన్ని పరిశీలించగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది మామూలుగా మాటలతో చూస్తే మామూలు సామాన్యమైనటువంటి సాధనలతో ఈ మోహాన్ని ఈ లోలత్వాన్ని పోగొట్టలేరు ఎవరు కూడా తీవ్రమైన వైరాగ్యం తీవ్రమైన మోక్షేచ్ఛ కైవల్యాన్ని ఈ జన్మలోనే పొందాలి అనేటటువంటి బలమైనటువంటి సంకల్పం సద్గురుమూర్తి యొక్క ఆశ్రయం చేకొని గురువర మంత్రము శోకగా చూడండి సులభంగా జరిగిపోతున్నప్పుడు పని ఇలా ఎవరైతే వచ్చాడో ఆ విజ్ఞాన దృష్టి వికసించి తనలో ఉన్న లౌల్యాన్ని మోహాని తెలిసి దాన్ని పోగొట్టుకోవడానికి గురువార మంత్రాన్ని చేకొని సోకగా పరిపూర్ణమందు ఇట్లా ఎవరైతే వచ్చాడో వాడికి సూచన చేశాడు దేశికుడు సూచన చేయగానే తెలుసుకున్నాడు కదార్థాల్లో సబాష్ సూచన చేయగానే తెలుసుకుంటవి దొడ్డవాడవు అంటాడు గురువు అన్న దగ్గర నుంచి ఓ శిష్యుడా అని అంతకుముందు సంబోధించినటువంటి వాడిని ఓ కుమారా అని సంబోధిస్తాడు కాబట్టి సూచన చేస్తే తెలుసుకోగలిగే బహుసూక్ష్మైనటువంటి విజ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ గురుబిడ్డలు గురువు చేత కుమార అని పిలిపించుకోగలిగినటువంటి అధికారిత్వాన్ని శిష్యుడు సంపాదించాలి సత్శిష్యులకు మాత్రమే అది సాధ్యం అందులో అశరీర గురువు చేత అనిపించుకోవాలంటే శిష్యుడైతేనే సాధ్యం అటువంటి పరిపూర్ణాన్ని ఎప్పుడైతే ఆ బయలుని దర్శించాడో ఎరుక తనకు తానే లేకుండా పోయింది మాయ తనకు తానే లేకుండా పోయి లేనిది లేకనే పోయింది సొక్కి తీనిపోడు సద్గురు సేవ దక్కి తినిపోడు ఇది ఒక భాగం ఇంకా రెండవ భాగం ద్రుకు దృక్కు దృశ్యమూలను ధృతిమీరామదీ నుంచి ఎక్కువ భయలంటి ఏ హంసరూపమయ్యి ముక్కు మీదను నిక్కి చూచడు మునుల కబ్బెడు మోక్ష మార్గము దిక్కు భ్రమయక దృక్కు కనుగొని దివ్య తేజోమయమునందే సుకితీని పూడు సద్గురు సేవాడు ఈ సత్యష్యుడిప్పుడు ఆ విజ్ఞాన వీక్షణం ద్వారా ఆ విజ్ఞాన ఆలోకనం ద్వారా ఆ పరిపూర్ణ దర్శనాన్ని పొందాలి పూర్ణ బోధను పొందాలి పరిపూర్ణ స్థితిని పొందాలి ప్రబోధన అందుకోవాలి ఇలా సద్గురుమూర్తిని గురువార మంత్రము చేతవు అని ఆశ్రయించాడు అప్పుడు దృగ్ దృశ్యములను ధృతిమీర మదినించి ఇప్పుడు ఆయనకి ఏమేం తెలిసాడా ఏ దృశ్యం తన్నశ్యం ఏది దృశ్యముగా కనబడుతుందో అదంతా నశించేది ఎందుకని ఆ దృశ్య స్థితిని గమనిస్తున్నవాడు త్వం ఆ దృశ్యం చేత ప్రభావితం అవుతున్నవాడు తత్వం ప్రభావితం కానటువంటిది తత్ అందుకని తన్నస్యం ఏదైతే కనబడుతోందో ఆ కనబడేదంతా లేనిదే ఈ సత్యము ఈ సూచన స్వానుభవంగా కలిగి ఉన్నాడు ఇప్పుడు రెండవ భాగమైనటువంటి దృక్కును దృక్ దృశ్య వివేకంలో దృశ్యం లేనిదని నిర్ణయం అయిపోయింది జీవుడు లేనివాడని నిర్ణయం అయిపోయాడు జగత్తు లేనిదని నిర్ణయం అయిపోయింది దృక్కుని తెలుసుకోవాలంటే ద్రష్ట ఉన్నాడు ఈ ద్రష్ట సంగతి తెలిస్తే కానీ ఆ దృక్కు సంగతి తెలియదు ఈ ద్రష్ట సాక్షి ఈ సాక్షికే ప్రత్యేక పరమాత్మని పేర్లు స్థితి భేదాన్ని బట్టి విద్యా ఉపాధి మాయోపాధి రెండు ఉపాధులు ఈ రెండు వేషాలు తీసి పక్కకు పెడితే కేవలోహం పరో స్మ్యహం కాబట్టి వేషహానత రెండు వేష ఈ రెండు వేషాలు ఈ రెండు పాత్రలే ఆ ఇంట్లో అమ్మాయి ఈ ఇంట్లో కోడలు అక్కడ అమ్మాయి అయినా పాత్రే ఈ ఇంట్లో కోడలు అన్న పాత్రే అమ్మాయి అన్న పాత్రే తల్లి అన్న పాత్ర దేహం పాత్రే దేహి అన్న పాత్ర శరీరము అన్న పాత్రే శరీరీ అన్న పాత్రే అని తెలిసిన వాడు ఎక్కువ భయలంటి అశరీరీ ఈ అశరీర మార్గంలో ప్రవేశించాడు ఇక్కడి నుంచి తను ఏమంటున్నాడు కేవలోహం పరోస్మ్యహం పరాత్మహం అంతా పరశర్ధంతో జోడించబడినటువంటి నిర్ణయక్రమానంతా చెబుతూ ఉంటాడు ఎక్కువ భయలంటి ఇప్పటి వరకు ఇవే అనుకున్నాడు ఎందుకనంటే ఆశ్రయ పద్ధతిగా వచ్చాడు అధిష్టానాన్ని పొందాడు ఈ అధిష్టాన ఆశ్రయాల్లో అధిష్టానమే ఎక్కువ మరి కాబట్టి ఆ మూలా ప్రకృతి ఆ అఖండ ఇరుగే ఎక్కువ అనుకుంటూ వచ్చాడు పరిపూర్ణ సూచన దేశ గుని వద్ద పొందగాని ఎక్కువ అభయాలంటి ద్రష్టురహితం సర్వదృగ్రహితం మార్గంలో ప్రవేశిస్తున్నాడు తిరిగి చూసుకున్నాడు ఇప్పుడు ఈ మార్గం ఎంత ఉన్నతమైంది అని సమీక్షించుకున్నాడు ఏ హంసరూపమీ ముక్కు మీదను నిక్కి చూచడు మునుల కబ్బెడు మోక్ష మార్గము మౌనం నిలబడాలి అంటే అంతర్వాణి బయటికి మాట్లాడితే వాగింద్రియం ద్వారా బయటికి మాట్లాడితే వైఖరి వాక్కు మనసు పరిధిలో మాట్లాడితే మధ్యమా వాకు మనసుకు అవతల మాట్లాడితే పశ్యంతి వాక్కు సంకల్పస్థితిలో మాట్లాడేదానికి పశ్యంతి వాక్ అని పేరు సంకల్పానికి అవతల మాట్లాడితే పరావాక్కు నిర్వికల్పస్థితిలో మాట్లాడితే పరావాకు దానవతల ఆ పరావాకు అవతల అది పరిపూర్ణం అది కేవలం అది బయలు ఈ సూచనని వేస్తున్నారు ఇక్కడ ముక్కు మీదను నిక్కి చూచెడు సదా సదాశివస్వరూపాన్ని మనం గమనిస్తే సదా అర్ధని మెలుదనేత్రుడ ముక్కు మీద నిక్కి చూస్తూ ఉంటాడు ఉన్మన్యావస్థలో ముక్కు మీద నిక్కి చూడటం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో ఆజ్ఞాచక్రస్థానంలో భ్రూ మధ్య స్థానంలో దృష్టి నిలిపి ఉంచి ధ్యానం చేసేవారు ముక్కు మీదే దృష్టి నిలిపించారు ఇది యోగ మార్గం జ్ఞాన మార్గంలో వాళ్ళు ఇక్కడ ప్రారంభిస్తారు ప్రారంభించి ఆత్మవిచారణ చేస్తాడు ఇక్కడ ఈ స్థానంలో నిలబడి యోగ మార్గంలో నానాలు పడి ఆ ధ్యాన మార్గం చివరికి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొంది సమాధినిష్ట ద్వారా ఆ నిలకడ అయితే ఆత్మసాక్షాత్కార జ్ఞానమే యోగ మార్గానికి చివరిమెట్టు కానీ జ్ఞానమార్గంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం మొదటిపెట్టి ఇక్కడి నుంచి పైకి చెప్పబడే మార్గం అంతా కూడా జ్ఞానమార్గం అలా చెప్పబడినటువంటి జ్ఞానమార్గంలో కూడా ఉన్వనీ అవస్థ చివరిమెట్టు కానీ కైవల్య మార్గంలో ఉన్మనీ అవస్థ మొదటి మెట్ ఈ ఉన్మనీ అవస్థ అనుభూతమై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్మని మనోన్మని యోగ తారావళిలో వీటి ప్రసక్తి ఉంటుంది ఆ మనోన్మని ఉన్మని అనే అనుభూతి అనుభవం ఎవరికైతే ఉందో వారు జీవన్ముక్తులు అయమాత్మా బ్రహ్మమనే నిర్ణయం కలిగినటువంటి వారు నేను నేనైనా నేను కాబట్టి వేళ్ళకి అభుతుందట మోక్ష మార్గం ఏ హంస రూపమై ముక్కు మీదను నిక్కి చూచెడు ఇక్కడ హంసంటంలో ఒక రహస్యం ఉంది మళ్ళా అంటే నిర్వాణ స్థితికి చేరడానికి జీవహంసల వరకు తెలుసుకుంటే చాలు బ్రహ్మనిష్టన పొందడానికి ఈశ్వర హంసలు తెలియాలి ఈశ్వరహంసలు అచలహంసలవ్వాలి కైవల్య మార్గంలో జీవహంస కలహంస ఈ రెండు ఈశ్వరహంసలు అక్కడికి చేరతాయి కింద నుంచి పైకి మధ్యలో ఉన్నది అచలహంస ఎడా పింగళలో జీవహంస కలహంస మధ్యలో సుషుమ్నాడిలో అంతర సుషునాడిలో ప్రయాణం చేసే అచలహంస ఇది తరించి ఈశ్వరహంసలై మరల ఈశ్వర హంసలు అచల హంసగా కదలకుండా ఉండిపోతుంది బ్రహ్మరంధ్రస్థానంలో అలా ఎవరికైతే కదలకుండా ఉండిపోతుందో వాళ్ళ కబ్బుతుంది మోక్ష మార్గం వాళ్ళ కబ్బుతుంది మార్గం దిక్కు భ్రమయక దృక్కు గంగని చాలా గొప్పగా చెప్పబడింది ఎవరైతే ద్వాదశాంతమైనటువంటి బ్రహ్మరంథ్రస్థానానికి చేరతారో అక్కడున్న అష్టదళ పద్మ స్థానంలో అక్కడున్న హృదయ స్థానం ఇది నాదాంతమైనటువంటి హృదయస్థానం ఈ అష్టదళ పద్మ మధ్య స్థానంలో ఉన్నటువంటి వాడికి దిక్కులు లేవు దిక్కులనే ఆవరణని దాటినవాడు దిగంబరేషుడు దిక్కు భ్రమయ్యక దిక్కులనే భ్రమే లేదు కారణం ఏమిటి అష్టాదశ పురాణాలని మనం కనుక తిరగేస్తే అందులో అష్టదిక్కులని కుల పర్వతాలు మోస్తూ ఉంటాయి అందులో మేరు పర్వతం ఒకటి సంజ్ఞారూపకంగా చెప్పబడ్డాయి అవన్నీ మళ్ళీ దాంజోలికి వెళితే ఎక్కువైపోతుంది కాబట్టి ఈ పది దిక్కులు అనేటటువంటి దశ దిక్కులు లేవు నిరసించబడినవి దిక్కులనే భ్రమే లేదు దిక్కు భ్రమ యొక్క దృక్కు కనుగొని దిక్కులనే లేవు అనేటటువంటి దిగంబరేష స్థితి ఏదైతే ఉందో అక్కడ ఉన్నది దృక్కు పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉందో దానికి దృక్కు అని పేరు బ్రహ్మనిష్ట ద్రష్ట ఆత్మనిష్ట దృగ్దృశ్య వివేకంలో ప్రవేశిస్తాడు సదసద్వివేకం కార్యకారణ వివేకం ఆత్మానాత్మ వివేకం నిత్యానిత్య వివేకాలు పూర్తి చేసుకొని ఆత్మనిష్ఠుడై దృగ్దృశ్య వివేకంలో ప్రవేశిస్తాడు జాగ్రత్తగా అందుకని సర్వభ్రమలని నివారించే పద్ధతిని బోధిస్తూ వస్తున్నారు ప్రతి పద్యంలో ఒక సూచన ఒక భ్రమని నిరసించే పద్ధతిని ఇమిచ్చారు ఎప్పుడైతే ఈ దృక్స్థితి చేరాడు పెంజీకటితో ఏకాకృతిని వెలిగెడు ఆత్మభవుశ్వరుణే శరణం జ్యోతిర్మండలాన్ని దాటాడు సర్వవ్యాపకమ ఉన్నటువంటి ములుగుసేనటువంటి బోయలను దర్శించాడు దివ్య తేజోమయమునందేకి సద్గురు సేవ డకీతి ఆసనమున కూర్చుండియు నాగ్రపు దృష్టి నిలిపి తోడన్ వేసారక గురును హృద్వాసునిగా పూజ చేయు వరుస కన్గుంటీ లోమందు మరుగు గణుంటి తరిగొని రేచించి తగిలి పూరింపుచు బిరబిరాకుంభించి పిరిగోని హంసను సరసుడై మారుతములోనికి సారే సెకు ఉన్మనిన్ వరు లో ఇందులో పునరావృత్తి చెందినటువంటి మకుటం వరుస గన్గుంటి లో మరుగు గీ ఇది చాలా అద్భుతమైనటువంటి సూచన వరుస గణుంటి చాలామందికి క్రమం తెలియవలసిన అవసరం లేదు అనే అభిప్రాయం ఉంటుంది అసలు క్రమమే తెలియనివాడు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిణామం చెందాడో ఏ అనుభవ నిర్ణయాన్ని పొందాడో ఏది సహజమైందో ఎలా గుర్తుపట్టడం ఎట్లాగా గుర్తుపట్టడమే లేకపోతే గురి సంగతి ఎలా తెలుస్తుంది ఎందుకంటే గుర్తు తెలియని గురి సంగతి తెలియదు గురి గుర్తు ఈ రెండు ఎరుకే కానీ ఇది తెలిసి లేకుండా పోవాలి ఇది లేనిదని నిర్ణయం అవ్వాలి ఆ లేనిదని నిర్ణయం అవ్వటం అరు అందుకని ఈ మొత్తాన్ని ఒక పద్యపాదంలో పెట్టేశారు వరుస గణి బ్రహ్మనిష్ట వరకు జీవన్ముక్త వరకు క్రమముక్తి ఆ వరుస దర్శన పద్ధతిగా తెలుసుకున్నవాడవై అనుభవ పద్ధతిగా తెలుసుకున్నవాడవై నిర్ణయ పద్ధతిగా పొందిన సహజమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి లో లక్ష్య మందు వాడికి లక్ష్యం ఏమిటి పర పరబ్రహ్మ అటువంటి పరబ్రహ్మ నిర్ణయం అనేటటువంటి లక్ష్యమందు మరుగు ఒకటి ఉంది ఏమిటా మరుగు ఇదంతా లేనిది బయలు ఇదంతా లేనిదే అనేది మరువు ఆ మరుగైనటువంటి స్థితిని కనుగొంటి తెలుసుకున్నాడు నిర్ణయం పొందాడు తానే లేకుండా పోయాడు అనేటటువంటి సూచన ఈ మధ్యంలో ముఖ్యమైనటువంటి ఇది ఎలా పొందాలి ఆ సనమునగోచుండియు నా సాగ్రపు దృష్టి నిలిపి నమ్రతతోడన్ ఇప్పుడు ఏ గురుపీఠానికి వెళ్ళినా ఎవ్వరు స్థిరంగా కూర్చొనే కూర్చోరు ఆసన సిద్ధే లేదు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు పట్టుమని పది నిమిషాలు సరిగ్గా కూర్చోలేడు ఆసన సిద్ధి కలగాలంటే కనీసం మూడు గంటల సేపు కదలకుండా కూర్చోగలిగే సామర్థ్యం వచ్చిన వాడికి ఆసన సిద్ధి కలుగుతుంది అంటుంది ఆత్మ సంయమ యోగం ఆత్మ సంయమయోగంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాడు బ్రహ్మదండాన్ని నిటారుగా ఉంచి సమగ్రీవ శిరోకాయ ఉంచి నాసాగ్రమున దృష్టిని నిలిపి ప్రాణాపానములను కుంభించి ప్రాణమునందు అపానమును అపానమునందు ప్రాణమును యజ్ఞముగా బలిగా సమర్పించి ప్రాణే జుహ్పతి అపానే జుహ్పతి అపానే ప్రాణే జుహ్పతి అనే ప్రాణయజ్ఞం చేయ నేర్పరైన వాడెవడోవాడు ఆత్మనిష్ఠుడవుతాడు అని ఆత్మ సంయమోగం చెప్తాను ఆ మాటలని నీకు తెలిసిన మాటలనే మరలా ఇక్కడ ఉటంకిస్తున్నాడు ఆ ఆసనమున కూర్చుండీయు సర్వవ్యాపకమైనటువంటి ప్రత్యేగాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మ బ్రహ్మము మరి ఇప్పుడు ఆసనం అంటే వజ్రాసనమా స్వస్తికాసనమా పద్మాసనమా కాబట్టి భౌతికమైన లక్ష్యంతో భౌతికమైన పద్ధతిగా చెప్పడం లేదు ఎవరైతే ద్వాదశాంతంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రస్థానంలో ఉన్నటువంటి అష్టదళ పద్మం మీద హంస ఆడుతోని ఇప్పుడు సహస్రారంలో ఆడటం లేదు ఆజ్ఞాచక్రంలో ఆడటం లేదు అష్టదళ పద్మం మీద మాత్రమే ఆడుతోంది ఆ అష్టదళ పద్మానికి ఆసనమని పేరు ఇది కర్మ మార్గంలో కూడా మర్మంగా మార్మికమైన పద్ధతిలో సంజ్ఞారూపకంగా బోధించబడుతుంది బ్రహ్మగారు ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఏ యజ్ఞానికైనా మనం ఆహ్వానించగానే బియ్య పిండితో కానీ పసుపుతో గాని ఈ రెండు కలిపి గాని అష్టదళ పద్మాని లిఖిస్తాడు భూమిపై పవిత్రం చేసి ఆ పవిత్రమైనటువంటి స్థలంలో అష్టదళ పద్మాన్ని లిఖిస్తాడు లిఖించి ఆ అష్టదళ పద్మ మధ్యస్థానంలో బిందువుని లిఖిస్తాడు ఆ బిందు మధ్య స్థానంలో ఉపాస్య దైవాన్ని ప్రతిష్ఠిస్తాడు అది మూర్తే కానీ ఫోటోనే కానీ అదే యజ్ఞం అయితే అగ్ని ప్రతిష్టాప్య అగ్ని అక్కడ దైవం కాబట్టి ఆ అగ్నినే ప్రతిష్టాపన చేస్తాడు అది ఆసనం అంటే జాగ్రత్తగా కర్మ మార్గంలో సూచనగా చెప్పబడుతోంది కైవల్య మార్గంలో సిద్ధుడై అందుకోవాలి జ్ఞానసిద్ధుడై అందుకోవాలి యోగ సిద్ధులు పనికిరావు ఇక్కడ ప్రకృతి స్వాధీనమై ప్రకృతిని స్వాధీనం చేసుకునేటటువంటి యోగ సిద్ధులు ఎందుకు కొరగావి ఇక్కడ వాటన్నింటిలో అహం బలపడి ఉంటుంది నేను నేననే కర్త బలపడి ఉంటుంది అవి పనికిరావు ఏ జ్ఞానసిద్ధి చేత అష్టదల పద్మహృదయ స్థానాన్ని బ్రహ్మరంధ్ర స్థానంలో తెలిసిన వాడున్నాడు అది వాడికి ఆసనం అక్కడ స్థరంగా ఉన్నాడు పరమాత్మ ఆసనానికి ఒక సూత్రం చెప్పాడు భగవద్గీతలో స్థిర సుఖమాసనం అన్నాడు ఎక్కడ కూర్చుంటే స్థిరంగా ఉంటావో చెడి స్థిరం అంటే ఏంటి కదలనటువంటి మారనటువంటి చెడిపోనటువంటి ప్రభావితం కానటువంటి చెదరనటువంటి సుఖం శాశ్వత సుఖాన్ని పొందాలని కదా మానవుని అభిలాష కాబట్టి తప్పక ఏ స్థానాన్ని పొందాలట బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి అష్టదళ పద్మం అనేటటువంటి ఆసనమున కూర్చుండాలి స్థిర సుఖమాసనం చెదరక కూర్చుండాలి ఆసనమున్న కూర్చుండి నా సాగరపు దృష్టి నిలిపి ఇదేమిటండి మామూలుగా చూస్తే ఏమనిపిస్తుంది ఏ వజ్రాసనమో ఏ సుఖాసనమో కూర్చుంటే నాసాగరం అనేటటువంటి భ్రూ లేక ముక్కు చివరనో దృష్టి నిలిపి యోగ మార్గాన్ని గురించి చెప్పినట్టుగా కనబడుతుంది కానీ ఇది అది కాదు నాసాగరంలో సుషుంనాడి ఉంది బ్రహ్మదండంలో కూడా సుషుమ్నాడి ఉంది ఈ రెండు సుషుంనా నాడులు బ్రహ్మరంధ్రస్థానంలో కలిసిపోతాయి ఆ కలిసే విధానం తెలిసిన వాడే ఉండాలి ఇది నాసాగ్రపు దృష్టి నిలపడం అంటే అంతర్శుషునాఖ్య అంటాం ఇక్కడ ఈ అంతర సుషున్నాఖ్యమునందు అగ్రమునందు ఈ ఇడా పింగళా సుషున్న అనేటటువంటి నాడులు బాహ్య ఇడాపింగళా సుషున్నగా ఉన్నటువంటి నాసికముల ఉన్నందు అంటే ముక్కులోను అంటే ప్రాణక్రియకి శ్వాసక్రియకి ఉపయుక్తమయ్యేటటువంటి బాహ్య ఇడాపింగళ సుషున్న డెబ్బై నాడులని ఏ ప్రధానమైనటువంటి అంతరిడా బెంగళా సుశున్నలు సృష్టించినయు ఆ కేంద్రనాడీ మండలం యొక్క ప్రధాన స్థానమైనటువంటి బ్రహ్మరంధ్రస్థానంలో ఇవి అవి కలిసిపోయినటువంటి అగ్రము ఆ అగ్ర మధ్యస్థానము అష్టదళ పద్మ మధ్యంలో బిందు స్థానంలో ఉంది ఆ పద్మ మధ్యస్థానంలో ఉన్న కర్ణిక మధ్యంలో కలిసిపోతున్నోడన్ దీన్ని కనిపెట్టాలి అంటే ఏం చెయ్యాలండి నమ్రతతో విధేయత విధేయత లేకపోతే దీన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు ఎప్పటికీ గమనించలేరు ఎప్పటికీ గుర్తించలేరు అవతార్ మెహర్ బాబా అంటాడు నా దివ్యాధికారంతో నన్ను పొందుటకు ద్వాదశ మార్గములని పన్నెండు మార్గాలు దేవుతాడు ఆ పన్నెండు మార్గాలలో విధేయత ఒక మార్గం ఆ విధేయతతో నన్ను గెలవచ్చు అంటాడు ఈ విధేయత అనేటటువంటిది అంత విశేషమైనటువంటి మార్గం ఇది పరమాత్మను గెలవాలంటే వరబ్రహ్మస్థితిని దాటాలంటే విధేయత ఒక్కటే మార్గం మిగిలిన ఏ మార్గము చెలదు అభిధేయత అధిక్షేపము ఇవన్నీ అహం ప్రతిపాదితము కుండలాలు సవరించుకోవడం కంకణాలు సవరించుకోవడం ఏం పనికిరావు బిరుదులు గండబెండేరాలు ఎవరికి కావాలి పరమాత్మకు ఏ బిరుదులు ఇద్దాం పరబ్రహ్మమునకు ఏ బిరుదులు చెల్లుతాయి ఆదిత్య మండలవర్తీ అయినటువంటి సవిత్రు మండలవర్తీ అయినటువంటి మండలత్రయాతీతమైనటువంటి విశ్వాతీతమైనటువంటి కాలాతీతమైనటువంటి వాడికి ఏవి చెల్లిస్తే సరిపోతాయి साष्टांग नमस्कार विधेयत वक्टे चल वेसारक गुर हृद्वासु पूजे गुरी पूजी इंट अशर शिष्युड़मे साध्य आशरीर गुरमूर्ति अष्ट पद्म मध्यस्था में, में प्रतिष्ठा వేసారక చాలా ముఖ్యమైనటువంటిది విసుగు వచ్చేస్తుంట ఎంత ప్రయత్నం చేసినా ఏం లాభంలే అయ్య దయ్య కానిదే అమ్మ తెర తీయందే ఏం లాభంలే వేసారిపోతుంటాడు పడిపడి పడిపడి పడిపడి వెళ్ళటం ఏం లాభం లేదంటాం ఇప్పుడప్పుడ వెనక్కి తిరిగి రావటం ఎన్నో సాధనలు చేస్తాడు ఎన్నో అధ్యయనం చేస్తాడు ఎన్నో నేర్చుకున్నాను అనుకుంటాడు వెళ్ళి ఆ దేశకుని ముందు తన పరిజ్ఞానం అంతా వరక వస్తాడు పెదవి విరుస్తాడు దేశకు ఇది వేసారటం అంటే నీ పరిణామం అంతా పూర్తవ్వాలి పరబ్రహ్మ నిర్ణయాన్ని స్పష్టంగా పొందినవాడవే ఉండాలి సహజంగా పొందినవాడవై ఉండాలి ఏ రెపపాటనందైనా సరే నీలో ఉన్నటువంటి పరబ్రహ్మ నిర్ణయం చెదిరిపోకుండా ఉండాలి అశరీర శిష్యుడు అవడానికి స్థితిలో ఉండాలి నిశ్చల స్థితిలో ఉండాలి అటువంటి వాడు గురువును హృద్వాసునిగా పూజ అష్టదళ పద్మ మధ్యస్థానంలో గురువుని ప్రతిష్ఠించి పూజ చేశాడు ఈ వరుసగొంటి ఇది వరుస కనుగోటం అంటే ఇది క్రమ మార్గం అంటే ఇది క్రమముక్తి అంటే ఇది క్రమమైన అధ్యయనం అంటే ఇది క్రమమైన విచారణ అంటే వరుస లో లక్ష్యమందు మరుగోగొంటి ఇక్కడ పూజ చేసేటటువంటి శిష్యుడు వచ్చినప్పుడు దేశికుడు పలుకుతాడు అప్పటి వరకు దేశికుడు మౌనంగా ఉంటాడు పిల్లల ఆటవల చూస్తూ ఉంటాడు శిష్యుని యొక్క బ్రహ్మవిద్యా గరిమని పిల్లల ఆట చూస్తూ మౌనవ్యాఖ్యగా అతనిని ఉద్ధరించాలి అంటే ఈ స్థాయి వరకు వచ్చినటువంటి శిష్యుడై ఉండాలి తరిగొని రేచించి తగిలి పూరింపుచు బిరకుభించి పిరిగొని హంసను సరసుడై మారుతములోనికి సారే సె విడిచి పట్టెడు ఉరవడిన్ పరిపూర్తి చెందగా ఉన్మాని పరబయలు దాకడు వరుస లో లక్ష్యమందు మరుగు గంగు ఊర్ధ్వమూలమధాఖం अश्वत्था चंद मूल उ इधक सूचना मंत्रुष्पू सूचना ज्वाला विश्वयायतन महत् सततुशलास्तुम बच्चा कोशस షిర తస్వం ప్రతిష్ఠిం తస్ మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ సౌగ్రభుభజ్ఠంజరకవి గోర్ధమధ్యాయ రశ్యస్తందేహమాపాదతస్తక ఇలా జపుకుంటూ పోతుంది ఇదంతా ఈ వరుస క్రమమే వరుసగన్గుంటి ప్రతీ దేవాలయంలో కూడా ఈ కైవల్య మార్గాన్ని మంత్రపుష్పం చెప్పేటప్పుడు చెప్తున్నారు ఆ అష్టదళ పద్మ మధ్యస్థానం గురించే రహస్యం అంతా చెప్తున్నాడు ఈ జ్యోతిర్మండలంగా ప్రకాశిస్తున్నటువంటి అనంత విశ్వం గురించి చెప్తున్నాడు ఆ అనంత విశ్వానికి ఆవల ఉన్నటువంటి పరమైనటువంటి స్థితిని సూచిస్తున్నాడు పరబయలుదాకెడు స్థితికి చేరమని చెప్తున్నాడు తనను తాను సమర్పించుకోవడమే మంత్రపుష్పం తనను తాను కైంకర్యం చేసుకోవడమే మంత్రపుష్పం అక్కడది మార్మికంగా సూచనగా చెప్పబడుతుంది అందరికీ అర్హత మంత్రపుష్పానికి వీరికి అర్హత వారికి అర్హత లేదు సకల మానవులకు మంత్రపుష్పం సమర్పించడానికి అధికార మిగిలిన కర్మకాండలన్నింటికి వేరే వేరే వేరే అధికారిత్వాలు ఉంటే ఉండవచ్చునేమో కానీ మంత్రపుష్పానికి సకల మానవులకు అధికారిత్వం అట్లాగే కైవల్యం మోక్షాన్ని పొందడానికి సకల మానవులకు అధికారిత్వం ఎవరికి ఈ వరుస క్రమంలో మాత్రమే ఈ కైవల్య మార్గంలో నిర్ణయాన్ని అధికారి తరిగొని రేచించి తెగిలిపూరింపుచు ఇప్పుడు ఎక్కడున్నాడు అష్టదల పద్మ మధ్య స్థానంలో స్థిరంగా ఉన్నాడు అది ఆసనం ఆ ఆసనం మీద గురుమూర్తిని ప్రతిష్ఠించాడు ఇప్పుడు గురుమూర్తిని అర్చిస్తున్నాడు ఎలా అర్చిస్తున్నాడో చెబుతున్నాడు తరిగొని రేచించి ఆ స్థానం నుంచి కిందకు దిగి రాకుండా రేచించటం నేర్చుకోవాలి తగిలి పూరించి ప్రయత్నపూర్వకంగా అక్కడికి పూరించాలి బిరబిరా కుంభించి వడివడిగా వేగంగా కిందకు దిగిపోకుండా మరల విశుద్ధ చక్రం కంటే కిందకు దిగిపోకుండా మరల ఆజ్ఞాచక్రం కంటే దిగిపోకుండా సహస్రారమణకు దిగిరాకుండా బిరబిరా కుంభించి హంసను సరస్సుడై మారుతములోనికి సారే సారెకు విడిచి పట్టెడు ఎన్నిసార్లు తిరుగుతోందయ్యా ఏవంటికి నాకు ఈ జన్మలోనే మోక్షం కావాలన్న వాళ్ళకి ఒక పరీక్ష పెడతాం అన్నమాట నాయన శ్వాసతో సమంగా జపం చేసుకురానాయన అని చెప్తాం అంటే శ్వాసతో సమంగా జపం చేయడం సాధ్యమైన వాడికే ఈ క్రమమైన మార్గం బోధపడుతుంది వాడికి పూరకం అంటే ఏమిటో తెలుస్తుంది కుంభకం అంటే ఏమిటో తెలుస్తుంది రేచిక అంటే ఏమిటో తెలుస్తుంది కేవల కుంభకం అంటే ఏమిటో తెలుస్తుంది విడవడం అంటే ఏమిటో తెలుస్తుంది బిగబట్టడం అంటే ఏమిటో తెలుస్తుంది ఎక్కడ పట్టాలో తెలుస్తుంది ఎక్కడ విడవాలో తెలుస్తుంది సారి అంటే ఏమిటో తెలుస్తుంది ఇరవై సార్లు జీవహంసలు మూడు వేల నాలుగు వందల ఈశ్వర హంసలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు రోజు ఐదు వేల హంసలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇరవై ఐదు వేల హంసలలోనూ బిగబట్టిన ప్రతిసారి కుంభించిన ప్రతిసారి అష్టదళ పద్మాన్ని తాకేటట్లుగా కుంభించడం రావాలి ఆ అష్టదళ పద్మం సుషుంనాగ్రమం అంతర సుషుణాగ్రమందున్న అంత ఆ అష్టదళ పద్మానికి తాకినప్పుడు అక్కడ కుంభించినప్పుడు మాత్రమే నీకు ఉన్మని అవస్థ ప్రాప్తిస్తుంది అలా సాధన చేసేవాడెవడైతే ఉన్నాడో అలా నిర్ణయక్రమం పొందిన వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి బలం ఎవరికైతే ఉందో అటువంటి సామర్థ్యం ఎవరికైతే ఏర్పడిందో సారే సారెకు విడిచి పట్టెడు ఉరవడి పరిపూర్తి చెందగా ఈ వరవడి ఈ ఉరవడి ఈ దిగడం ఎక్కడం నిలబడటం ఈ ఉరవడి ఆ వరవడి రెండు తెలియాలి వరవడి అంటే క్రమం ఉరవడి అంటే అక్కడ ఉండటం అట్లా ఉండగలగడం ఎవరికైతే వచ్చిందో పరిపూర్తి చెందగా పురకం తర్వాత కుంభకంలోనూ తగలాలక్కడ రేచకం తర్వాత ఉన్న కుంభకంలో కూడా తగలాలక్కడ అలా తగలగా తగలగా తగలగా చెదరక అష్టదళ పద్మస్థానంలోనే నిలిచి ఉంటాడు ఇక గురుమూర్తితో కలిసి ఇది అశరీరి గురువుతో అశరీరి శిష్యుడు కలిసి ఉండటం అంటే మరుగు గంగు ఇక్కడ ఎవరైతే ఈ ఉన్మనీ స్థితిని పొందారో వారికి శంశుమారక చక్రం యొక్క జ్ఞానం లభిస్తుంది అనంత విశ్వ ప్రాదుర్భావ లయములన్నీ కూడా ఆ శంశుమారక చక్రంలో జరిగిపోతూ ఉంటాయి దాని ఉన్నటువంటి పరబయలు ఉన్మనీ అవస్థలో ఉన్నటువంటి వారికి ఆ శంశు చక్ర జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానంతో ఆ కేవల జ్ఞానంతో పరబయలు తాగుతాడు ఆ బయలు స్థితిని పొందుతాడు తాను లేని స్థితిలోకి చేరుకుంటాడు అఖండ ఎరుకను నిరసించగలుగుతాడు ఇది లో లక్ష్యమందు మరుగు గంగు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ ఓమ ఓం sahano bhunaktu sahviryam karavavahi tejasnovad tumastu maheshavahai o shanti shante sha రివ్యో నమ్మ హరి ఓ